హదీత్ కంఠస్థ కాంపిటీషన్ రమదాన్ పద్నాలుగు వందల నలభై రెండు హదీ నంబర్ పన్నెండు బునిఅల్ ఇస్లా హంస్ షహాదతి అల్లా ఇలాహఇలు సౌమి రమదాన్ ఇస్లాం ధర్మం ఐదు పునాదులపై ఉంది అల్లాహ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవడు లేడని మొహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట నమాజ్ స్థాపించుట జకాత్ విధినం చెల్లించుట హజ్ చెయ్యుట మరియు రమదానుమాసమెల్లా ఉపవాసముండుట సహిబుహారి హీఫ్ నంబర్ ఎనిమిది ఉల్లేఖించిన వారు అబ్దుల్లా బిన్ ఉమర్ رضي الله عنهما